వేర్వేరు అవయవముల యొక్క కూర్పు విశేష అంటే వేర్వేరు సంస్థాన అంటే కూర్పు అవయవ అవయవముల యొక్క కూర్పు భిన్న భిన్నమైన కూర్పులు అంటే ఒక రూపంలో చేతులు కాళ్ళు రెండు రెండు ఉంటాయి ఇంకో రూపంలో చేతులే కాళ్ళు కింద అయిపోతాయి అప్పుడు నాలుగు కాళ్ళు ఉంటాయి చూడండి తేడా ఉంది అవయవంలో తేడా ఉంది న్నీ ఒకే రకంగా ఉన్నప్పటికీ అవయవాల్లో కూర్పులో తేడా ఉంటుంది అటువంటి రూపములను చూడుము శ్లోకం అనేసిద్దాము పశ్చమే పార్థ రూపాన్ని చతశోథ సహస్రశ నానా విధాని మనం పద అధ్యాయాలు భగవద్గీతలో తత్వాన్నే వ్యాఖ్యానించుకుంటూ కూర్చున్నాం విస్తృతమైన తత్వ నిరూపణ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు కొంత గాథ రూపంగా కొంత పురాణ శైలిలో వస్తుంది అధ్యాయం మళ్ళీ ఈ అధ్యాయం అయిపోతే మళ్ళీ తత్వంలోకి వెళ్ళిపోతాం పన్నెండో అధ్యాయం నుంచి చిగురుదాకా ఇంకా తత్వమే ఉంటుంది ఇది నైస్ చేంజ్ ఇప్పుడు ఆ రూపాలని కొన్ని దృష్టాంతాలు చెప్తున్నారు పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్త బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యా భారత నాకు ఆ శ్లోకం చూస్తుంటే ఆ కాశీనగరం చూడనబాబు అనేదే గుర్తుకొస్తారు అతని డైలాగులు కూడా ఇలాగే ఉంటాయి పశ్య చూడు తర్వాత అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూడు ఆశ్చర్యాలు ఎన్నో ఉన్నాయి చూడు అదృష్టపూర్వాణి నువ్వెప్పుడు చూడడం అన్నీ కూడా దీని లోపల బంధించబడి ఉన్నాయి చూడు అది అలా చెప్తాడా కాశీనగరం అని శ్రీకృష్ణుడు కూడా అలాగే చెప్తున్నాడు సో చూడబోయ్ బహుని చాలా ఉన్నాయి చూడు అదృష్టపూర్వాణి ఎప్పుడు నువ్వు ఇంతకు ముందు చూసినవి కావు ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని కలిగించేటువంటివి చూడు చూడు అని ప్రోత్సాహం చేస్తున్నాడు ఏమిటవి భారత అని మళ్ళీ సంబోధన భారత అంటే మామూలుగా భారత వంశీయుడవైన ఓ అర్జున అని అర్థం అది మామూలు అర్థం అయితే వేదాంతంలో కొంచెం ఆ పదాల్ని దార్శనిక దృష్టికోణంలో చూడడం అనే లక్షణం ఉంటుంది కదా సింబాలిక్గాను సో ఈ వంశంలో పుట్టాడు ఆ వంశంలో పుట్టాడు అనేది కాదు ఆ పాయింట్ ఆత్మస్వరూపానికి వంశమే ఉంది కాబట్టి భారత అంటే భాయా రథ భారత భా భా అంటే మీరు ప్రభ అనే మాట విన్నారు కదా ప్రభ అన్న భాన ఒకటే ఆ ప్రాణది ఉపసంగ ఒకటి కొంచెం బలం చేసుకుంది తప్ప పదం అదే ప్రభ అంటేటి ప్రకాశము భావన అంటే సో ఏ ప్రకాశము నేను కూడా మీకు మనం చేశాను పై మెరుగు కాదుగా ఆరు మెరుగు అలాగే మెరుగులాగా ఉంటే ఏముంటుంది కదా ఆ మెరుగు ఎంతోసేపు ఉండదు ఆ పై మెరుగు కాదు లోపలి ప్రకాశము జ్ఞాన ప్రకాశం అది బా ఆ జ్ఞానం అనే ప్రకాశమునందు భయా రథ ప్రీతి గలవాడు సాధారణంగా పై అలంకారాలకి ప్రీతి గలవాడికి లోపల ఏమి ఉండదు లోపల ఉండదు మీరు వినుంటారు విద్య ఏకం భూషణం అంటే ఏదో పద్యం ఉంది విద్య ఏ కుండలములు చూడామణి ఇవన్నీ భూషణములు కానే కావు విద్య ఒక్కటియే భూషణము తలకి అలంకారం ఏమిటండి అంటే క్రాసింగ్ తర్వాత కళ్ళజోడు మంచిది అందమైన ఖరీదైన కళ్ళజోడు జుట్టు నడిచిపోతే నలుపు రంగు ఇవే అలంకారం తలకి లేకపోతే కుండలములు అవే అలంకారం అవి కాదు తలక అలంకారం తలక అలంకారం ఏంటంటే ఆ తలలోపల ఉండే విజ్ఞానమే తలకే అలంకారం ఇది బా అంటే జ్ఞానప్రకాశము దాని ముందు ప్రీతి సంబోధనలో హే భారత అంటే జ్ఞానమునందు ప్రీతి గల ఓ అర్జున అని అర్థం మనిషి ప్రీతి దేని మీద ఉంది అన్నది చూసుకోవాలి ధనం మీద ప్రీతి జ్ఞానమునందు శ్రద్ధ ఉండదు విసిగేస్తుంది జ్ఞానమునందు ప్రీతి గలవాడికి అంటే వైరాగ్యం ఉంటుంది అలాగన్నమాట హే భారత పశ్య చూడు పశ్చా రెండు సార్లు అంటున్నాడు చూడు చూడు అని ప్రోత్సాహం చేస్తున్నాడు పశ్య పశ్య ఈ అనేక అద్భుతములు ఉన్నాయి చూడు ఏమిటా అద్భుతాలు ఆదిత్యా పశ్య ద్వాదశ ఆదిత్యులు ఇదంతా కూడా వైదిక దృష్టికోణం వేదంలో దేవతలు ఉంటారు ఈ దేవతలు వేదంలో ఉండే దేవతలన్నీ ఎలా ఉంటారో తెలుసిన మన ప్రకృతి శక్తుల రూపంగా ఉంటారు వైదిక దేవతల లక్షణం అలాగే ఉంటుంది ఇప్పుడు గంగదేవత అన్నారనుకోండి గంగ దేవత అంటే ఒక చీరాది కట్టుకున్న ఒక దేవత అలాగనా లేక ఒక ప్రకృతిలో ఒక మహాశక్తి హిమాలయాల్లో పుట్టి వేల మైళ్ళు అద్భుతంగా ప్రవహించి బోల్డ్ అంతా భూభాగానికి నీటిని సరఫరా చేస్తూ ప్రాణులకు నీటినిస్తూ సముద్రంలోకి ఉరికేటువంటి ఒక మహాశక్తి అది దేవత అంటే ప్రకృతి యొక్క శక్తి అది గంగ అంటే కదా సో ఏదైనా అంటే అలాగే ఇప్పుడు సూర్యుడు అన్నారు అనుకోండి సూర్యుడు అంటే ఒక ఆయన పట్టుపంచ కట్టుకుని కిరీటం పెట్టుకుని ఉంటాడు అది సూర్యుడు అలాగే మీరు చెప్తే దాన్ని పెర్సానిఫికేషన్ అంటారు అంటే ఆ ప్రకృతి శక్తిని ఒక వ్యక్తిగా భావన చేయుట మనం ప్రతిదాన్ని ఒక వ్యక్తిగా భావన చేయటానికి అలవాటుపడి ఉంటాం ఒక వ్యక్తి ఎందుకని నేను ఒక వ్యక్తిని అని వీడు అనుకుంటాడు తన స్వరూపము ఈ దేహమనే ఉపాధికి అతీతమైన చైతన్యము అని అనుకోడు దేహము యొక్క ఆకారమే తన ఆకారము అనుకుంటాడు ఎప్పుడైతే తాను ఒక పరిచ్ఛిన్నమైన ఆకారము గల వ్యక్తియో అప్పుడు వాటి చేత ఆరాధించబడే దేవత కూడా అలాగే ఉంటుంది పరిచ్ఛిన్నమైన ఆకారము వ్యక్తిగా ఉంటుంది దేవత ఇప్పుడు వీరి గంగానదికి దండం చైతన్య ప్రకాశము అని తెలుసుకున్నవాడికి గంగానది ఒక మహా చైతన్యంలో భాషిస్తుంది ఇప్పుడు కూడా సర్వమును చైతన్యము వలె దర్శించుట అనేది ఒక ప్రక్రియ ఉన్నది జడముగా భాషించ ఇప్పుడు తను ఒక వ్యక్తి అనే ఒక దృఢమైనటువంటి నిశ్చయంలో అదేమీ సత్య నిశ్చయం కాదు అజ్ఞాన నిశ్చయమే బట్ ఆ దేహాభిమానాన్ని నిశ్చయం ఆ నిశ్చయంలో ఉన్నవాడికి గంగా అంటే ఎలా కనపడుతుంది ప్రవహించే నదిలాగైనా కనపడుతుంది లేకపోతే చీర కట్టుకున్న నిలబడినా ఒక స్త్రీమూర్తిలాగైనా కనపడుతుంది అంతే తప్ప అది జడమైన నది కాదు చీరకట్టుకున్న స్త్రీమూర్తి కాదు ఈ అతీతమైన ప్రకృతిలో అంతర్భాగంగా ఉండే ఒక మహాశక్తి మహాశక్తి కనుక అది ఈశ్వరుని యొక్క అంశ ఆరకంగా దర్శించటం ఇది వైదిక దర్శనం యొక్క లక్షణం అంచేతనే వైదిక సూక్తాలలో ఇంద్రుడు అంటే ఎక్కడో స్వర్గంలో సింహాసంలో కూర్చొని డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాడు ఇంద్రుడు అలా కాదు మరి అది కాదు ఇంద్రుడు అంటే ఇంద్రుడు అంటే వర్షాధిదేవత వర్షం పదటానికి ఆలంబనమైనటువంటి ఒక మహాశక్తికి ఇంద్రుడు అని పేరు అలాగే ఆదిత్యుడు సూర్యుడు సూర్యుడు అంటే ప్రకృతి ఎందు ప్రకాశించేటువంటి ఒక మహాశక్తి సూర్యుని యొక్క మహిమ ఎంతటిది అంతటిది కాదు ఎంత గొప్ప శక్తి అయితే ఈ సూర్యుణ్ణి ఆ వైదిక ఋషులు పన్నెండు రూపాలుగా దర్శించారు ఏమిటి పన్నెండు ఎందుకు వచ్చింది అంటే చూడండి ఆ ఋషులు ఎలా దర్శించారో ఆ దర్శనమును మీరు గమనించండి సూర్యుడిని వాళ్ళు సంవత్సర రూపంగా దర్శించారు సంవత్సర సంవత్స సూర్యుడంటే సంవత్సరమే అని దర్శించారు ఏమిటి సంవత్సరము అంటే సూర్యుని యొక్క గతిని కనుక మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ ఒక జోడియాకనం ఏదో అంటారు ఆ రాశి ఆ రాశులన్నిటినీ ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ఇప్పుడు ఇది మకర రాశిలోకి వచ్చిన సంక్రమణ సంక్రమణము అంటే ప్రసరి ప్రసరించుట ముందుకు సాగుట సో అలా సాగుతూ సాగుతూ ఏదో ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మకర రాశిలోకి వచ్చాడు నక్షత్ర మండలంలో జోడియాక్ అలా సూర్యుడు ఒక రౌండ్ కొట్టేప్పటికీ పట్టే సమయం సంవత్సరం కాబట్టి సంవత్సర నిర్మాణము చేసి ఎవరు సూర్యుడు ఎలా చేస్తున్నాడు ఆయన తన యొక్క గమనం చేత సంవత్సరం అనే నిర్మాణం చేస్తున్నాడు ఎప్పుడు కూడా సైన్స్ ప్రకారంగా కూడా కాలము అనేది మోషన్ నుంచి వస్తుంది మోషం ఉండాలి కదలిక ఉండకపోతే కాలము ఉండదు ఏదో ఒక కదలిక ఉండాలి అంచేతనే వాచీలో కూడా ఏదో ఒకటి కదులుతూ ఉంటుంది పాత వాచీల్లో అయితే ముళ్ళు కదిలివి కొత్త వాచీల్లో అయితే అటామిక్ వైబ్రేషన్ అనేది పెడతారు ఇంకో అది కూడా వైబ్రేట్ అవుతూ ఉంటుంది ఏదో ఒక కదలికు ఉండాలి కదలిక లేకపోతే కాలం ఉండదు ఆ యాటమ్ ఇటు నుంచి ఇటు పట్టించిటు అలా కదలడానికి పట్టే సమయము ఒక సెకము అనుకోను నేను ఇది రఫ్గా చెప్తున్నా అలా కదలడానికి పట్టే సమయము ఆ విధంగా కదలిక నుండి సమయం వస్తుంది కదలిక లేనిదే సమయం ఉండదు సూర్యుని యొక్క కదలిక ద్వారా లేదా సూర్యుడు తన కదలిక ద్వారా సంవత్సరము అనే కాలాన్ని నిర్మాణం చేస్తున్నాడు కాబట్టి సూర్యుడికి సంవత్సర స్వరూపుడు అని పేరు వేదంలో అలా దర్శిస్తారు ఆ సంవత్సరంలో మళ్ళీ నెలలు ఉన్నాయి పన్నెండు కాబట్టి సంవత్సరము సూర్యుని యొక్క స్వరూపమైతే ఆయన ఎందు ఎన్ని అవయవాలు ఉంటాయి పన్నెండు అవయవాలు ఉంటాయి ఏం పోదు పన్నెండే అంటే ఇంకా మీరు విడదీస్తే మూడు అవయవాలు ఉంటాయి అలా విడదీసుకుంటూ ఇంకా ఎక్కువ వస్తాయి కానీ స్థూలంగా ఫస్ట్ సైట్లో సంవత్సర స్వరూపుడైన సూర్యుని ఎందు ఎన్ని అవయవములు ఉండును అంటే పన్నెండు అవయవములు ఉండును కాబట్టి ఇప్పుడు ఈ భాష గమనించండి సూర్యుని ఎందు పన్నెండు భాగములు అంశములు గలరు అని ఒక వాక్యం దాన్నే నేను తిప్పి చూడండి పన్నెండు మంది సూర్యులు గలరు తెలిసిందా సూర్యుని అందు పన్నెండు అంశలు గలవు అంటే దార్శనిక దృష్టి అంటారు పన్నెండు మంది సూర్యులు ఉన్నారు అంటే దాన్నే పురాణ దృష్టి అంటారు పన్నెండు మంది సూర్యులు ఉన్నారా మీరు ఎంతమంది సూర్యులను చూస్తున్నారు ఒక ఒక లెక్కలో చెప్పాలంటే పన్నెండు మందిని ఎక్కడ చూస్తున్నామండి ఒక్క సూర్యుడినేగా మనం చూస్తుంది అని మీరు లేదా ఎవరో ఒక్క సూర్యుడు అనద్దు ఎందుకంటే అది శీతకాలంలో సూర్యుడికిను వేసవి కాలంలో సూర్యుడు ఒక్కటేనా వ్యసరికాలం సూర్యుడు లెక్కలేరు అసలు అటుకేసి కళ్ళు ఎత్తి చూడని కూడా చూడలేదు శీతకాలం సూర్యుడు అంటే ఏముంది ఇంచుమించు చాలాగా ఉంటాడు చంద్రుల్లో ఉంటాడు చిన్నపిల్లలు కూడా ఇలా కళ్ళు అప్పగించి చూడగలుగుతారు ఎంత తేడా ఉందో చూడండి కాబట్టి సూర్యుడు అంతా ఒక్కటి కాదు వేసవి కాలం సూర్యుడు వేరు శీతకాలం సూర్యుడు వేరు మరి వర్షాకాలం సూర్యుడు కనపడినా కనపడ్డాడు ఉన్నాడా లేడా అన్నట్టుగా ఎక్కడో దాటుకుని ఉంటాడు ఆ సూర్యుడు వేరు అంటూ ఆ రకంగా నెలతో సూర్యుడి చొప్పున మీరు భావన చేస్తే పన్నెండు మంది సూర్యులు అదిగో కశ్య ఆదిత్యా పన్నెండు మంది సూర్యులను చూడును అంటే ఒక సంవత్సర కాలంలో మీరు సూర్యుడిని ఫోటో తీస్తే ఫోటో ఇది ఒక స్కీమ్ ఉంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో నేను మీకు దృష్టాంతం చెప్తూ చూడండి ఒక విత్తనం చిక్కుడు గింజ నేలలో పాటి ఆ పైన మట్టి అది జాగ్రత్తగా చల్లి అది చక్కగా తొందరగా మొలకెత్తి విధంగా ఏర్పాటు చేసి అక్కడ ఒక కెమెరా పెడతారు వీడియో కెమెరా పెడతారు అది ఆ కెమెరా అలా కంటిన్యూస్గా ఫోటో తీసుకొని ఉంటుంది అలాగా డెబ్బై రెండు గంటల ఫోటో తీస్తాయి డెబ్భై గంటల ఫోటో తీస్తే డెబ్బై రెండు గంటలు అయ్యేటప్పటికీ ఆ చిక్కుడు కింద మట్టి లోపల ఉన్నది అది తగిలి ఆ మట్టిని కొంచెం ఇటు పక్కకి తొలగించి అలా చెట్టు తీసుకున్నట్టుగా పక్కకి తోసేసి అది చిగురు పైకి పెడుతుంది ఇలాగా పెడుతుంది డెబ్బై గంటలు పడుతుంది అదంతా ఫోటో తీస్తాయి కానీ ఫోటో తీసి మీకు ఒక్కసారిగా చూపిస్తాడు మొత్తం అంతా కూడా వేగంగా చూపిస్తాడు అలా చూస్తుండగానే ఆ గింజ దాంట్లో ఉంటుంది మట్టి కదులుతున్నట్టు అనిపిస్తుంది ఇంతట్లోకి మట్టి పక్కకుపోతుంది ఆ గింజ కలిగిపోతుంది ఇలా వచ్చి కూర్చుంటుంది ఎప్పుడైనా చూశారా అటువంటి ఫోటోలు టీవీలో చూపిస్తూ ఉంటాం పాటు డెబ్బై రెండు గంటలు తీసిన దానిని కండెన్స్ చేసి మీకు ఒక పది సెకండ్లలోనూ ఇరవై సెకండ్లలోనో చూపిస్తాడు అది విశ్వరూపం ఉంటుంది ఒక సంవత్సర కాలం మీరు సూర్యుడిని ఫోటో తీసి ఆ వీడియో వీడియో తీసి ఆ వీడియోనంతని కంప్రెస్ చేసి ఒక నిమిషంలో చూపిస్తే అత్యాశ్చర్యం కలుగుతుంది సంవత్సర కాలంలో సూర్యుడిలో వచ్చే మార్పులన్నిటినీ ఏకకాలంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిస్తున్నాడు పశ్య ఆదిత్య అయితే ఇది రూపం గురించి చెప్పారు ఇంకోటి చెప్తారు అనమాట ఈ చిక్కుడు కింద కథే ఆ చిక్కుడు కిందని అక్కడ మట్టిలో జాగ్రత్తగా పాటి డెబ్బై రెండు గంటలు అక్కడ ఒక మైక్రోఫోన్ పెట్టి ఆ సౌండ్ని రికార్డు చేస్తాడు సౌండ్ ఉంటుంది కదా వైబ్రేషన్ ఉంటే కదలిక శబ్దం ఉంటుంది ఇప్పుడు ఇలా శబ్దం ఉంటుంది మీకు వినపడకపోతే అది వేరే సంగతి శబ్దం అయితే ఉంటుంది ఇప్పుడు ఎందుటాకు కింద పడినప్పుడు శబ్దం అవుతుంది ఎప్పుడైనా గమనించారా అది గమనించడం అభ్యాసం చేయాలి చాలా సున్నితమైన శబ్దం అవుతుంది ఎప్పుడైనా మీరు అది గమనిస్తే ఆ అవేర్నెస్ బాగా ఇంటెన్స్గా తయారు ఒక మెడిటేషన్ ధ్యానం అలాగే ఎప్పుడైనా వర్షపు బిందువు చినుకు నేల మీద పడ్డప్పుడు శబ్దం అవుతుంది ఎప్పుడైనా చూసారా ఎంతసేపు టీవీ గట్టిగా పెట్టేసుకుని పాటలు వినడమే తప్ప ఇటువంటి శబ్దాలని పరిశీలించే లక్షణం ఉండదు జనువులలో ఊరికే కారు హార్న్స్ లేకపోతే పెద్ద గంభీరంగా పెద్ద ధ్వని చేసుకుని పాటలు వినడం అప్పుడు ప్రకృతిలో ఉండే చిన్న చిన్న శబ్దాలని మనం గమనించాం ప్రకృతిలో పక్షులు పెద్దన్నే కనుక నిశ్శబ్దంగా ఉన్న సమయంలో మీరు జాగ్రత్తగా వినడం ప్రారంభిస్తే వివిధ పక్షులు చేసేటువంటి కిలకలా రావాలని మీరు జాగ్రత్తగా వినగలుగుతారు ఇది ఈ పక్షిధ్వని అది ఆ పక్షిధ్వని అనే తేడా అంతా చూడగలుగుతారు అస్తూ సో ఆ చిక్కుడు గింజకి మీరు ఇంతకుముందు రూపాన్ని ఫోటో తీశారు డెబ్భై రెండు ఇప్పుడు శబ్దాన్ని రికార్డు చేయాలి అలా కంటిన్యూస్గా సెవెంటీ టూ అవర్స్ ఆ మైక్రోఫోన్ శబ్దాన్ని రికార్డు చేస్తుంది ఎందుకంటే ఆ గింగ పగిలి మట్టిని పక్కకి తోసి చిగురు అంకురం వచ్చినప్పుడు ప్రతి మూమెంట్లోనూ కూడా శబ్దం అవుతుంది ఆ శబ్దాన్ని రికార్డు చేసి ఆ మొత్తం శబ్దాన్నంతనీ కనుక ఒక పది సెకండ్ల కాలంలోకి కండెన్స్ చేసి మీకు వినిపిస్తే చెవులు గళ్ళు అంత బాంబు పగిలినంత శబ్దం వస్తుంది ఆ శబ్దం డెబ్బై రెండు గంటలు విడిపోయింది కాబట్టి మీకు తెలియట్లేదు కానీ ఆ మొత్తం శబ్దం అంతా కనుక పది సెకండ్లలోకి మీరు కండెన్స్ చేస్తే మీరు నిలబడలేరు అక్కడ చెవులు వేలు పెట్టేసుకోవాలి అంత శబ్దం నిర్మాణం ఇప్పుడు అర్జునునికి ఆ రకమైన శబ్దాన్ని శబ్దంతో కూడిన రూపాన్ని శ్రీకృష్ణుడికి తీసుకున్నారు అంచేతనే అర్జునుడు ముణికిపోతాడు భయంతో అయ్యబాబు ఇదెక్కడ రూపంలో కశ్య ఆదిత్య ఇక వసూన్ వసువులు శంకరులు ఏమంటారు చూద్దాం కశ్య ఆదిత్యా ద్వాదశ ఇదో పన్నెండు ఆదిత్యులను చూడు ఇంకా ఆయన ఏం చెప్పలేదు మేమే విస్తారంగా చెప్పింది సరిపడుతుంది వసూ అష్టౌ వసువులు ఇదంతా వైదిక దేవతలు వైదిక దేవతలకి పురాణ దేవతలకి కొంత కరస్పాండెన్స్ ఉంటుంది డిఫరెన్స్ కూడా ఉంటుంది ఇది పురాణ దేవతల స్వరూపాన్ని బట్టి వైదిక దేవతలను గురించి వివరించటానికి ఆలంబనంగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు శివుడు ఉన్నాడనుకోండి శివ పరివార్లో ఎంతమంది ఉంటారు శివుడు పార్వతి గణేష్ మహారాజ్ కుమారస్వామి నలుగురు కొన్ని నామాదేవిటం గంగాదేవి అంటే ఐదుగురు ఉంటారు ఐదుగురు ఉంటారు విష్ణు పరివారం ఉందనుకోండి సపోజ్ వెంకటేశ్వర స్వామి ఉన్నాను అనుకోండి ఎంతమంది ఉంటారు ముగ్గురు ఉంటారు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి మీరు వెంకటేశ్వరుడు అని అంటే ఆయన కోపం వచ్చినా రావచ్చు ఆయనకు వచ్చినో మానందో పూజారికి అయితే ఏమయ్యాలంటావు అలా అనుకూడదు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి అన్నాడు కానీ ఏదో గొడ్డు కోసి పేరు పెట్టినట్టుగా వెంకటేష్ అనుకోకూడదు కదా మొత్తం పరివారాన్ని కూడా లెక్కయ్యాలి ఇది పురాణ పరివారం ఇలాంటి దృష్టాంతాలు ఇంకా పురాణ పరివారం అలా ఉంటుంది వైదిక సంప్రదాయంలోకి వచ్చేప్పటికీ కొంచెం పరిస్థితి మారుతుంది ఆదిత్యులు అన్ని పన్నెండు వసువులు అని ఇంకో దేవతాగణము గలరు ఎన్నో తెలుసిన ఎనమండగురు ఎనమండుగురు వసువులు ఈ ఎనమండుగురు వసువులు ఏమిటని ఆలోచిస్తే ఈ అగ్ని వసువులలో ఒకడు అగ్ని అగ్నిహోత్రం ఉంది చూడండి అగ్ని అగ్నియందు ఎనిమిది రకముల భేదములు ఏవో ఉండి ఉంటాయి ఆ భేదాలని పురస్కరి ఎలా అయితే ఆదిత్యుని భేదాలు ఉన్నాయో అగ్ని ఎందు ఎనిమిది భేదాలను బట్టి అగ్నికి ఆ వసువులు అని పేరు వసువు అంటే ప్రకాశించేది అని అర్థం అయితే సంపద అని కూడా అర్థం లేకపోతే నివాసమునకు ఏర్పాటు చేసేదని ఇంకేదో కూడా అర్థం ఉంటూ ఉండొచ్చు మొత్తానికి ఆ అగ్నిహోత్రానికి అగ్నిదేవుడికి సంబంధించి ఎనిమిది రూపములు వాటికి వస్తువులు అని పేరు నిజానికి యనమండుగురు వస్తువులు అగ్ని అగ్నిలోకంలో ఉంటారని కూడా పురాణంలో చెప్తారు సో ఆ ఎనమనూరు అంటే అర్థం అగ్నిదేవుని యొక్క ఎనిమిది విలక్షణమైన రూపములనన్నిటినీ ఒక్కసారిగా ఆ శబ్దంతో సహా శ్రీకృష్ణుని ఎందు అర్జునుడు చూసినాడు వసూ అష్టం ఇక రుద్రా రుద్రులు పదకొండు మంది ఉంటారు ఏకాదశ రుద్రాహ రుద్రులు ఎప్పుడు పదకొండు మంది ఉంటారు రుద్రులు ఉంటే కొంత ఇబ్బంది పెట్టే దేవతలు దేవతల్లో కూడా ఇప్పుడు లక్ష్మీదేవి జ్యేష్టాదేవి అని ఇద్దరు దేవతలు ఉన్నారా వీళ్ళు వినుంటారు దీంట్లో లక్ష్మీదేవి మనకి అనుకూలమైన దేవత మనకి సంపదలు ఇచ్చేది అంటే లక్ష్మీదేవికి అట్టగారు అదే ఆవిడ ఫస్ట్ అవిడే అది ఎవరు అంటే మనకు అనుకూలం కాదు మనకి కష్టాన్ని ఇచ్చేటువంటి దేవత పూర్వానికి ఒక కథ మీరు వినంటారు జ్యేష్టాదేవి లక్ష్మీదేవి వీళ్ళిద్దరికీ పోటీ వచ్చింది మనలో ఇద్దరిలో అందమైన వాళ్ళు ఎవరు వచ్చింది ఎప్పుడు కూడా అందం వాళ్ళలో వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి వీరలేదు ఎవరిలో మరొకరిని అడగాల్సి ఉంటుంది స్త్రీ యొక్క అందాన్ని గురించి ఇంకో స్త్రీని అడగడం కంటే పురుషుల్ని అడిగితే వాడు కరెక్ట్గా చెప్పగలుగుతాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఒక సేఠ్జీ దగ్గరికి వచ్చి ఏ సేఠ్జీ మా ఇద్దరిలో అందమైన వాళ్ళు ఎవరు అని అడిగారు నేను లక్ష్మిని ఆమె జ్యేష్ట మా ఇద్దరిలో అందమైన వాళ్ళు ఎవరు అని అడిగితే ఆయన గుండెల్లో రాయి పడేది ఎందుకంటే ఇద్దరిలో ఎవరి కోపం వచ్చినా సమస్య లక్ష్మీదేవి కోపం వస్తే వీడు లక్ష్మంతా అపహరించిపోతుంది జ్యేష్ఠాదేవి కోపం వస్తే ఆవిడ వచ్చి నెతివీ కూర్చుంటుంది అప్పుడు కష్టం సో ఎలాగా ఆయన అన్నాడు చూడండి మీరు ఆ మెయిన్ గేట్లోంచి లోపలికి లోపల నుంచి మెయిన్ గేట్ వరకు అలా ఇటు అటు ఫ్యాషన్ షోలో నడుస్తారు చూడండి అలా నడిస్తే చూసి నేను సౌందర్యాన్ని చెప్తాను అని అన్నాడు అంటే వీళ్ళిద్దరూ అలా పక్క వెయ్యారంగా ఆ మెయిన్ గేట్ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి మెయిన్ గేట్ దగ్గరికి నడిచారు నడిస్తే అప్పుడు చెప్పాడు లక్ష్మీదేవి మెయిన్ గేట్లోంచి లోపలికి నడుస్తూ చాలా అందంగా ఉంది జ్యేష్టాదేవి లోపల నుంచి బయటికి నడుస్తూ ఉంటే చాలా అందంగా ఉంది అని చెప్పారు అప్పుడు ఇద్దరూ కూడా సంతోషించి ఆశీర్వదించి వెళ్ళిపోయారు సో ఆ రకంగా చూశారు ఆ కూడా ఒక దేవత మనకు అనుకూలం ఇంకో దేవత మనకి ప్రతికూలం ఈ రుద్రులు అలాంటివారు రోదయంతి ఇది రుద్రాహ రెండు రకాలుగానే చెప్పారు రోదంతి రుదంతి నాకు రుదంతి ఇది రుద్రాహ ఏడుస్తారు ఏడుస్తున్నారు కాబట్టి రుద్రులని పేరు ఏడిపిస్తున్నారు కాబట్టి రుద్రులని పేరు ఏదైనా ఇబ్బందే ఏడుస్తున్నా ఇబ్బందే ఏడిపిస్తే మరీ ఇబ్బంది మొత్తానికి ఆ దేవతలకు కూడా దండం పెట్టి అయ్యా మీరు మమ్మల్ని ఏడిపించద్దు అని ప్రార్థించడం కూడా అవసరమే సో అటువంటి దేవతలు రుద్రులు ఏకాదశ రుద్రాహ ఈ రుద్రులు ఏడిపిస్తున్నారు అంటే ఎప్పుడు కోపంగా ఉంటామన్నమాట అంచేతనే ఏడిపిస్తారు అంచేతనే ఆ రుద్రుణ్ణి ప్రార్థించే తీరు కూడా నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమహ మీరు వినుంటారు శివరాత్రిలో అభిషేకాలు వీరికి తీయచేస్తూ ఉంటారు సో హే రుద్ర ఏ మన్యవే నమహ నీ నీ కోపానితో దండం కే ఇష ఉత మరియు ఏ ఇషవే నమ నీ బాణానితో దండం బాణంతో పొడిచి ఏడిపిస్తాడు బాణము అంటే బ్యాక్టీరియా ఈ కడుపులో స్టమక్ బ్యాక్టీరియా ఏదైనా వచ్చాయనుకోండి ఇంకా అవి పోవు అలాగే పీడిస్తూ ఉంటాయి అదో బాణం కిందనే ఉంటుంది అంటే యాసిడ్ రిఫ్లక్స్ కూడా రుద్రుడి యొక్క బాణమే ఈశ్వరుడు యొక్క బాణం అంటే వ్యాధి వ్యాధి బాణం అనేది వ్యాధి అనే బాణంతో కొడతాడు కొడితే వీడు కుయ్యో ముర్రో అని ఉంటాడు ఆ విధంగా రుద్రుడు ఒకప్పుడు మనుషుల్ని ఏడిపించడమే కాకుండా పశువుల్ని కూడా ఏడిపిస్తారు మీరు ఆవుని పెంచుకుంటున్నాడనుకోండి ఆవుని ఏడిపిస్తారు ఏడిపిస్తే వీడికి కాశీ రెడ్డి పాలు ఉన్న వీడికి ఆవు దగ్గర యాసి చేస్తే కాబట్టి మమ్మల్ని ఏడిపించద్దు మా పశువులను ఏడిపించద్దు అని ప్రార్థ అని ప్రార్థన సో పశువులు పశువులకు కూడా కాబట్టి ఈ దేవతలు ఈ రుద్రులు ఉన్నారే పదకొండుగురు రుద్రులు ఇది ఎలాగంటే పదకొండు రకాల ఏడుపులు ఉన్నాయి జీవితంలో అని చెప్పినట్టు లేకపోతే మనకి పదకొండు రకాల దుఃఖాలు కలుగుతాయని చెప్పినట్టు అయినట్టు సంథింగ్ సిమిలర్ టు దట్ ఏకాదశ రుద్రాహ ఆ పదకొండు రుద్రుల్ని ఒక్కచోట నిలబెడితే ఒళ్ళు జలధరిస్తుంది నిజంగా అమ్మ బాబు అనిపిస్తుంది ఆ విశ్వరూపంలో ఆ పదకొండు రుద్రుల్ని ఒక్కచోట పెట్టినట్టు అంటే మీరు ఊహించండి ఈ జ్వరములు ఉంటాయి చూసారా ఈ జ్వరములను దేవతలుగా భావన చేస్తారు పురాణంలో మసూచి విషజ్వరం టైఫాయిడ్ జ్వరం తర్వాత చికెన్ గునియా ఫ్యూ జ్వరం ఈ జ్వర దేవతలందరూ పక్కపక్కన జట్టు కట్టుకుని నిలబడ్డారనుకోండి ఇట్లా ఒక్క దేవత వరవైపు చూసిగా మనం చాలా కష్టాన్ని పడాల్సి ఉంటుంది అలాంటిది పదకొండు దేవతలు అలా నిలబడి ఉంటే వీళ్ళు జలధరించిపోతుంది మనిషి జడుచుకుంటాడు అర్జునుడికి అదే అయింది అది మనం ఎవరు చూడబోతున్నామో పదకొండు రుద్రుడు ఉన్నారు చూసుకో ఇక అశ్వినో అని వీళ్ళిద్దరు ఫిల్ ఫిజీషియన్స్ ఇద్దరు డాక్టర్లు టీ మనమా ఎప్పుడు వీళ్ళిద్దరూ వైద్యం చేసేప్పుడు ఇద్దరు కలిసి వేస్తారు అశ్విని డివైన్ ఫిజీషియన్స్ ఎప్పుడైనా లోకంలో కూడా మీకు ఇద్దరు డాక్టర్లు కలిసి చేసుకున్న సందర్భాలు ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు అలాంటి దేవతలు ఇంద్రుడికి ఒకసారి జ్వరం వచ్చిందట వస్తే అశ్విని దేవతని పిలిపిస్తే ఆయన ఆ అశ్విని దేవతలు ఏదో ఒక వృక్షం యొక్క రసాన్ని చెక్క రసం ఏదో కథ ఉంది ఆ రసాన్ని ఆయనకి తగిలిపిస్తే ఆయనకి జ్వరం పోయింది అంటూ అలాగేమో కథపడు సో ఈ అశ్విని వీళ్ళిద్దరినీ ఆ విశ్వరూపంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపించినాడు బాగుంది వెరణాస్ మరుత ఇది కొంచెం డేంజర్ వల్ల మరుత్ అంటే వాయువు వాయువు ఏమన్నా ఎన్ని రకాల వాయువులు ఉన్నాయి చెప్పండి చలిగాలి చలికాలంలో చలిగాలి వేసవి కాలంలో గాడుపు వేడి గాడుపులు గాలి తగులుతుంటే చెంప మీద కొట్టినట్టు అనిపిస్తుంది వేడి వేడి గాడుతున్నాం వర్షాకాలంలో తడి తడిగా ఉండే గాలి ఏదైనా గాలి అంటారు అంటే సముద్రం నుంచి వచ్చేటువంటి గాలి ఆ గాలి తగరితే రూపబడుతుంది సో ఈ విధంగా ఎన్ని రకాల గాలు ఉన్నాయో తెలిసిన గాలి గాలి అంటే దెయ్యం అలా కాదు గాలి మామూలు ప్రకృతి శక్తి ఈ గాలులు ఏడు రకాలు ఉన్నాయి ఇప్పుడు మేము సైకిల్ తొక్కేప్పుడు మాకు రెండు గాలుల అనుభవానికి వచ్చింది సైకిల్ దొక్కిందని అమరావరం వెళ్తుంటే ఎదురు గాలి సైకిల్ వెళ్ళదు అంటే ఎంత దొక్కినా వెళ్ళదు మళ్ళీ రిటర్న్ వస్తుంటే వాళ్ళు గాలి వాళ్ళు గాలి అంటే మనం అలాగా అలవోకగా కూర్చున్నా తోసుకునిపోకూడదు ఎంత బాగుందో చూడండి ఈ శిక్షు పడవలు నడిపే వాళ్ళకు కూడా ఈ గాలులు సహకరిస్తాయి వాళ్ళకి ఆ పరిభాష ఇంత వాళ్ళకి బాగా తెలుస్తుంది సైకిల్ తొక్కేవాడికి రెండు గాలులే తెలుస్తాయి ఎదురు గాలి వాళ్ళు గాలి వేరాజ్ షిట్కి సెయిల్స్ వేసుకుని ఆ తెరచాపలు వేసుకుని వెళ్ళే వాళ్ళకి అనేక రకాల గాలులు తెలుస్తాయి అలాగే కవులు మలయ మారుతము అని ఇంకో గాలిని వప్పేస్తారు మలయమారుతం కదా మలయ పర్వతం నుంచి వస్తుంది ఆ గాలి మలయ పర్వతం మీద గంధపు చెట్లు ఎక్కువగా ఉంటాయట కాబట్టి ఆ గాలి ఎందు గంధపు పదిమల ఉంటుంది ఈ రకంగా ఏడు రకాల వాయువులు ఉన్నాయండి వాటికి మరుత్తులు అని పేరు ఆ ఏడులో మళ్ళీ ఒక్కొక్క ఇంకో ఏడు డివైడ్ చేయొచ్చు అప్పుడు మొత్తం ఎన్ని మరుత్తులు అవుతాయి ఏడేళ్ళు నలభై తొమ్మిది అయితే ఈ నలభై తొమ్మిది కింద ఉండవు మీకు ఏడు ఏడు ఏడు అలా ఏడు ఏడు ఏడు కింద ఏడు గణములు ఉంటాయి ఈ గాలులన్నీ కూడా ఒక్కసారిగా మీకు అనుభవానికి వస్తే దాని పేరే విశ్వరూపము విశ్వరూపం అంటే ఏం లేదండి ఒక సంవత్సర కాలంలో మనం చూసిన అనుభవాలన్నింటినీ ప్రోగు చేసి ఒక్క నిమిషంలో మీ చేత అనుభవింపజేస్తే మీరు ఏమైపోతారు అదే విషయం బహుని అదృష్టపూర్వాలి శంకరులు రుద్రాన్ ఏకాదశ సో పదకొండు మంది రుద్రులను అశ్వినౌద్వౌ ఇద్దరు అశ్విని దేవతలను మరుత సప్త సప్తజణ ఏ తాం ఏ మరుదేవతలైతే ఏడుగణములుగా ఏడేసి ఏడేసి ఏడేసి సప్త సప్తగణ అలా ఉంటారో అటువంటి మరుదేవతలను తథా తధ మరియు బహుని అన్యాని అతి ఇంకేదానికి ఇంకా అనేకములైన ఇతరములైన రూపములు అదృష్టపూర్వాణి మనుష్యలోకే కే నచ్చితే కే నచ్చితే అదృష్టపూర్వాది అని కలుపుకోవాలి ఈ మానవలోకంలో ఓ అర్జున నీవు ఎప్పుడూ చూడలేదు అర్జునుడికి వయస్సు గీత బోధించే టైంకి ఎవరో ఒక ఆయన లెక్కేశాడు ఈ మహాభారతం అంతా చూసి ఎప్పుడు కుట్టాడు ఎప్పుడు అయింది ఎంతకాలం ఇక్కడ ఉన్నాడు అడవిలో ఎంతకాలం ఉన్నాడు వాపసు వచ్చాక ఎంతకాలం తర్వాత యుద్ధం అయింది అని ఈ విధంగా లెక్క వేస్తే శ్రీకృష్ణుడికి ఎనభై ఐదేళ్ళు ఉన్నాయని గీత బోధించినప్పుడు అర్జునుడికి దగ్గర దగ్గరగా అదే వయస్సు ఎనభై రెండో ఎనభై అది వాళ్ళకి మధ్య వయస్సు మధ్య వయస్సుని మరీ యంగు కాదు మరీ ఓల్డు కాదు అంటే వంద ఇరవై బతికి వార్త నూట ఇరవై సంవత్సరాలు వందని ఒక లెక్క నూట ఇరవై అని ఇంకో లెక్క నూట ఇరవై ఏళ్ళు బతికి వడికి ఎనభై ఏళ్ళు ఏమిటవుతుంది మధ్య వయస్సు ఇది ఇది మధ్య వయస్సు అవుతుంది రిటైర్మెంట్కి ఇంకా దూరం ఉంది అలాంటి అప్పుడు ఈ గీతని బోధించాడు అంటే అర్జునుడు ఎనభై ఏళ్ళ జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఈ రూపాలు పోనీ అర్జునుడు చూడకపోవచ్చు మరేవాళ్ళు అయినా చూసి ఉండొచ్చు అంటే ఇంకెవాళ్ళు కూడా చూడలేదు అంటున్నాడు అదృష్టపో పశా ఆశ్చర్యా అద్భుతాన్ని భారత ఓ అర్జున ఇటువంటి అద్భుతములైన అంటే అచ్చరూను గొలిపే రూపములను చూపిస్తున్నాను చూడు ఇహకస్థం జగత్కృత్స్నం పశ్చా సచరాచరం మమ దేహే గున్న ద్రష్మిచ్చసి దీనికి శంకరుల అవతారిక నేవలం నేతావదేవా ఓకే ఇవన్నీ చూస్తున్నాను బానే ఉంది ఇంతేనా అయిపోయిందా కాదు అంటే వసువులు రుద్రులు ఆదిత్యులు అశ్విని దేవతలు మరుక్తులు అంతే కదా నువ్వు చూపించేది అది బాగానే ఉంది అదేంటి తక్కువేం కాదు అంతేనా కాదు ఇంకా ఉంది ఇంత మాత్రమే కాదు మరి ఇంకా ఏముంది చూడండి జూ అంటారు జూ జూ అంటే ఏమిటి మామూలుగా అడవిలో మీరు ఊహించండి అడవిలో ఒక వెయ్యి మైళ్ళ దూరం వరకు వ్యాపించి ఉండే అడవిలో ఎన్ని రకాల జంతువులు ఉండడానికి అవకాశం ఉందో వాటి అన్నింటినీ తీసుకొచ్చి ఓ వంద ఎకరాల చోట గూళ్ళు కట్టి పెడితే అవన్నీ ఒకేసారి చూసేయొచ్చు అదే కదా జూ అంటే మీరు జూకి వెళ్తే ఏనుగు ఉంటుంది ఈ ఏనుగు ఎక్కడి నుంచి నుంచి వచ్చింది సింహం ఉంటుంది ఇది ఎక్కడి నుంచి ఫారెస్ట్ నుంచి వచ్చింది తర్వాత పండా అని ఒక జంతువు ఒకటి ఉంటుంది అది చైనా నుంచి వచ్చింది సో ఈ విధంగా మన హైదరాబాద్ జూలోనే మీకు ప్రపంచమంతటా విస్తరించి ఉండే అడవులలో జంతువులన్నింటినీ తీసుకొచ్చి ఒక్కచోట పెడితే ఆ జూ చూస్తారు కోతులు జూలో కోతులు ఉంటాయి కోతులు మామూలుగా మన మన ఆంధ్రప్రదేశ్ కోతులే కాకుండా ఆఫ్రికా కోతులు ఉంటాయి తర్వాత చైనా కోతులు ఉంటాయి జపాన్ కోతులు ఉంటాయి తర్వాత మలేషియా కోతులు ఉంటాయి ఈ రకంగా కోతులు అనేక రకాల కోతులు ఉంటాయి ఓహో ఇన్ని రకాల కోతులు ఉంటాయా అని కళ్ళు విప్పార్చి అలా ఆశ్చర్యంతో సమ చూడం ఈ విశ్వరూపం అంటే అలాంటి ఎగ్జాక్ట్లీ సేమ్ ఆయన అదే అడుగుతున్నాడు ఇహ ఏకస్థం జగత్కృత్స్నం మామూలుగా ప్రపంచంలో ఉండే జంతువులన్నీ ఒకే చోట ఉన్నాయి పక్షులు కూడా ఉంటాయి రామచిలకలు ఉంటాయి ఇవి బ్రెజిల్ రామచిలకలు ఇవి మామూలుగా వింధ్య పర్వతాల్లో ఉండే రామచీలకలు ఇవి హిమవత్ పర్వతంలో ఉండే రామచీలకలు అనేప్పటికీ అబ్బో ఎంత విదూరంగా ఎంత విచిత్రంగా ఉన్నాయి అని మనం ఆశ్చర్యపోతాం ఈ మధ్యకాలంలో అందరూ బిజీ అయిపోయి జీవి చూడటం లేదు ఎప్పుడోసారి చూసి ఉంటారు మీరందరూ చూసినప్పుడు తప్పనిసరిగా ఆశ్చర్యపోయి ఉంటారు జిరాఫ్ చూస్తే వా అక్కడ కూడా ప్రపంచంలో ఉంటాయా అని ఆశ్చర్యపోతుంది ఇదే మీరు ఆఫ్రికాలో వెళ్తే జిరాఫ్ విసి చేస్తుంది ఎక్కడ కూర్చున్నా జిరాఫ్లే కాబట్టి అన్నిటినీ ఒక్క చోట పెడితే అది వింత అన్నీ సపోజ్ ఆఫ్రికాలో ఏనుగు ఆఫ్రికాలో ఉన్నాయి కేరళలో ఏనుగు కేరళలో ఉందనుకున్న వింతే ఉంది వింతలే ఆ ఏనుగుని ఏనుగుని తీసుకొచ్చి ఒకే చోట ఈ గూడులో ఈ ఒక ఒక కట్టి ఈ గదిలో ఏనుగు ఆ గదిలో ఏనుగు పెడితే అది విశ్వరూపం ఆయన అంటున్నాడు ఇహ జగత్ కృత్స్నం ఏ కష్టం పశ్య చూడు ఇంకొక మొత్తం జగత్ అంతా ఒక్క చోట పెట్టాను ఇక్కడ చూడు కాసుకో అని ఛాలెంజ్ చేస్తున్నాడు ఈ జగత్తునంత ఇక్కడ చూడు జగత్ అంటే జూ అంటే పక్షులు పశువులే ఉంటాయి స చరాచరం ప్రపంచంలో ఉండే పర్వతాలను అన్నింటినీ చోట పెట్టండి చెర అచర అచరం పర్వత ప్రపంచంలో ఉండే నదులన్నింటినీ ఓ చోట పెట్టండి పక్షులన్నీ ఓ చోట పెట్టండి ఏకస్థం జగత్తు కృత్సనం సకలమైన జగత్తుని ఒక్క చోట మీరు భావన భావన చేయటానికే ఆశ్చర్యం చూడండి మమ దేహే ఇలా ఇక్కడ ఎక్కడంటే ఎక్కడ చూసుకో నా దేహంలో చూడు ఇహ ఏకస్థ ఒక్క చోట పెట్టాడు చూడు గుడాకేశ ఇంట్రెస్టింగ్ వర్డ్ గుడాకేశ గుడాకా అంటే నిద్ర నిద్రను జయించిన వాడా వాడు నిద్రపోతూ ఉంటే వాడి దగ్గరికి వెళ్ళేదే ప్రపంచంలో ఉండే జంతువులన్నింటినీ ఒక్క చోట పెట్టారు చూడండి వాడు నిద్ర ఏమవుతుంది అక్కడికి ఎగిరి చెప్పాలి ఇంకా నిద్ర అవుతుంది ప్రపంచంలో ఉండే జంతువులు అన్నీ ఒక చోట చూపించేస్తూ ఉంటే ఇంకా నిద్ర ఏతాయి సో అంతటి అద్భుతమైన దృశ్యాన్ని తన దేహం నుండు ఒక్క చోట మమ దేహే నేను నేను చూపిస్తున్నాను చూడు అంతేకాదు నాకు తోచినవి నాకు తెలిసినవన్నీ చూపిస్తున్నా ఇది కాకుండా ఇంతే కాకుండా నీవు ఇవన్నీ కాకుండా ఇంకా ఏదైనా స్పెషల్గా నువ్వు చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు యాన్యత ద్రష్టు మృతి చేసింది ఇప్పుడు మీరు ఏ విధంగా చూపించారు సింహాలను చూపించారు పూజలను చూపించారు అన్నీ చూపించారండి నాకెందుకునో ఒక పక్షు ఒక పర్టికులర్ జంతువు అది ఎడారిలో ఉంటుంది అది చూడాలనిపించింది అది కూడా సరే మీకు అనిపిస్తే అది చూపిస్తా ఏది వదిలిపెట్టి పనులు అని చెప్తున్నారు ఇహా ఏకస్థం ఏకస్మి స్థితం ఒక్కదాని అందు ఉన్నటువంటిది జగత్ కృత్సం సమస్తం సకలమైన జగత్తు కూడా ఒక్క చోట పెట్టినట్టుగా నేను చూపిస్తున్నాను పశ్య చూడుము అద్యా ఇదానీ ఇక్కడ దేశంలో విడిపోయి చల్లాచెదరుగా ఉన్న వాటన్నిటిని ఒక్క దేశంలోకి తీసుకొస్తారు కాలంలో చల్లాచెదరుగా ఉన్న వాటిని కూడా ఒక్క కాలంలోకి తీసుకొస్తారు కాలంలో అంటే ఒకప్పుడు డైనోసాస్ అనే జంతువులు ఉండవు ఇప్పుడు లేరు అవి కూడా చూ అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించి ఇప్పుడు లేకుండగా అంతమైపోయిన జంతువులను కూడా చూస్తుంది అలాగే డోడో అనే పక్షి ఒకటి ఉండేది డోడో అనే పక్షి ఆ పక్షి ఇప్పుడు లేదు చర్చ పూర్తిగా పోయింది ఆ పక్షి అస్థిపంజరాలను పట్టుకుని వాళ్ళు ఆ పక్షిని వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేశారు ఈ మధ్యకాలంలో అది ఎప్పుడూ లేదది అలాగే మన పురాణాల్లో కాళిదాసాదులు రాజహంస అని వర్ణిస్తూ ఉంటారు దమయంతికి దౌత్యం నడిపింది ఎవరు ప్రేమ దౌత్యం నడిపింది రాజహంస ఇప్పుడు రాజహంసం లేవు ఒకప్పుడు ఇప్పుడు ఇప్పుడు లేవు ఇప్పుడు బాతులే ఉన్నాయి తప్ప రాజహంసలు లేవు ఏమైపోయాయి రాజహంసనంటే కాలగర్భంలో కలిసిపోయాయి ఎక్స్టింక్ట్ అయిపోయాయి ఆ కాలంలో వేలాది కోట్ల సంవత్సరాల కాలంలో ఒకప్పుడు జీవించి తర్వాత అంతమైపోయినటువంటి ఈ జంతువులు ఉన్నాయో అవి ఇప్పుడు ఎక్కడా లేవు వాటిని కూడా కాలంలో వాటన్నిటినీ కండెన్స్ చేసి ఇదిగో ఇక్కడ చూడు అదే ఇదాలి అంటే అర్థం సకల దేశకాలములు ఈశ్వరుని ఉండే అధిష్ఠితములై ఉంటాయి కానీ ఈశ్వరుని స్వరూపమైతే మటుకు దేశకాలములకు అతీతంగా ఉంటుంది అని ఒక వేదాంత ప్రక్రియ వేదాంత ప్రిన్సిపల్ ఏదైతే ఉన్నదో తత్వము దానిని ఈ విశ్వరూపంలో ఒక పురాణ దృష్టితో చూపించినట్టుగా మనం అర్థం చేసుకోవాలి సో ఇప్పటికీ తత్వాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి ఎంతసేపు కథతో సంతోషపడిపోకూడదు ఈ అధ్యాయంలో కొంత కథాలక్షణం ఉంటుంది సో అదంతా ఇక్కడ చూడు సచరాచరం సహచరేణ అచరేణ వర్తమాన్ కదిలేవి కదలనివి కూడా అన్నీ ఒక్క చోట నేను సమావేశం చేశాను చూడు మమ దేహే నా దేహం నందుకేశ అంటే నిద్రను జయించిన వాడు కనుక ఆయనకి గుడా కేశ అని అర్థం గుడాకా ఈశ ఇంకో అర్థం గుడా కేశ గుడా అంటే అందంగా అమర్చుకున్న జునపాల జుట్టుకి గుడా అని పేరు అటువంటి కేశవులు గలవాడ అందంగా రాజకుమారుడు కదా అర్జునుడు ఆ జుట్టును అలాగా ఫ్యాషన్గా పెట్టుకుని చాలా అందంగా అమర్చుకున్నాడు కాబట్టి కూడా అంటే చాలా నిజంగా అర్థం కలగదు సో అన్యత్ అంతేకాకుండా ఇంకా నువ్వు ఏదైనా చూడదలుచుకుంటే చూడచ్చు ఇంకా ఏదైనా అంటే ఏమిటై ఉంటుందంటారు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాడు ఇంకా ఏదైనా చూడాలనుకుంటే ఏది చూడాలనుకుంటాడు నేను పెడుతున్న ఈ స్టాక్ పెరుగుతుందో తగ్గుతుందో చూడాలనుకుంటాడు అలాగే అర్జునుడు తాను చేయబోయే ఈ యుద్ధంలో తను నెగ్గుతామా లేకపోతే పాండవ కౌరవులు నెగ్గుతారా అది ఏదైనా చూ ఎందుకంటే కాలం అంతా ఒక చోట కన్వెన్స్ చేసినప్పుడు అది కూడా చూడొచ్చు కదా శంకర్లు అదే అంటున్నారు జయపరాజయాది శంకసే మేము జయిస్తామా ఓడిపోతామా అని ఓ ఒకటి యద్వా జయేమా ఎదివానో జయేయ అని ప్రథమ డిజైన్లో చూసాం మేము వాళ్ళని జయిస్తామా లేకపోతే వాళ్ళే మమ్మల్ని జయిస్తారా ఏమో అన్నాడు ఆ రకమైన సందేహం నీకు కలిగింది కదా యద్వా జయేమా యదివానో జయే ఇదివోచ నువ్వు అలా చెప్పి ఉన్నావు కదా తదపే ద్రష్ం ఎది ఇచ్చసి అది కూడా రాబోయే కాలంలో ఈ యుద్ధంలో ఎవరు చేయిస్తారు అది కూడా నువ్వు చూడదలుచుకుంటే అలాంటిది ఏదైనా మరొకటి చూడదలుచుకుంటే కనుక నువ్వు అది కూడా చూడదుకుంటు ఇహై కష్టం జగత్కృత్స్ పశ్చాచరాచరం మమ దేహే గుడాకేశాన్య్రస్టుమిసి ఓం పూర్ణ నమద పూర్ణ నమదం పూర్ణ పూర్ణ నము ద్య